జనాపతిహవామహేకేతవీనాపనిష్టవ జ్యేష్టరాజిశీత సాదరం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గురు పరంపరా నమస్త నరంత్తమం సరస్వతీ ఆత్మస్వరూపేడో శ్లోకం చూడాాలి అందాము అవినాశి తద్విద్దిదం తతం వినాశమవ్యయ కతుమర్హతి ఇంతకు ముందు శ్లోకంలో అస్థి నాస్తి వివేకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినాము ఎందుకంటే ఏది ఉన్నది ఏది అనే విషయంలో కూడా మానవుడు చాలా పెద్ద భ్రమని పొందుతూ ఉంటాడు ఉన్నది ఏది ఉదాహరణకి నెక్ ఉన్నది నెక్లెస్ అనుకున్నాడంటే మరి వాళ్ళ వివేకాన్ని ఏమని చెప్పాలి సో ఉన్నది నెక్లెస్ అనుకుంటాడు ఉన్నది నెక్లెస్ కాదు మనం అనుకునేది నెక్లెస్ కానీ ఉన్నది బంగారం ఉన్నదా ఉన్నది అనే అంశంలో కూడా మనిషి తప్పు తప్పు చేసేందుకు అవకాశం ఉంది అందుకోసం అస్థి అనగానే నాస్తి అనగానే ఏది అస్థియో అది అస్థియే ఓసారి ఉండి ఇంకోసారి లేదు అంటే మనం అనుకోవడంలో ఏదో పొరపాటు ఉందన్నమాట ఏది నాస్తియో అది నాస్తియే ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయినట్టుగానే నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అయినట్టుగానే ఎప్పుడైనా విన్నారా మీరు అలా ఉండదు తూర్పు పడమరైనట్టు పడమరు తూర్పు అయినట్టు అలా ఉండదు అలా మరి ఉన్నది లేనిది లేనిది లేనిది ఉన్నది ఎందుకు అవుతుంది అలా అవుతుంది కాబట్టి ఉంది అంటే త్రికాల అబాధితం సత్యం మూడు కాలములందు కూడా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనే మూడింటిలోనూ ఏది నిషేధింపబడదో అంటే ఏది లేకుండా పోదో అది ఏ వాస్తవంగా ఉన్నది మిగతావన్నీ కనపడేవే కానీ ఉన్నవి కావు తృతీయమానము సినిమా తెర మీద బొమ్మలు కనబడతాయి ఉన్నవేమీ కావు ఈ విషయాన్ని చెప్పారు కాబట్టి మీరు కనబడేదాన్ని దాన్ని ఉన్నదానితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీన్ని దానిగాను దాన్ని దీనిగాను స్వీకరించటం పేరే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అంటే మోహము అని అంటారు డెలివ్యూషన్ మోహము కన్ఫ్యూషన్ డెల్ఫ్యూషన్ ఇవన్నీ సిమిలర్ వర్డ్స్ సో ఒకదానిని మరి ఒకటిగా స్వీకరించటం దాని పేరే సో ఆ కన్ఫ్యూషన్ నుంచి మనం బయటపడాలి ఓకే ఇప్పుడు ఏది ఉన్నది ఏది లేదు అని మీరు అంత మీమాంస చేశారు కదా పోనీడి లేని దాని గురించి ఎవరెపెట్టి ఆ ఉన్నదేమిటో చెప్పండి అని ప్రశ్న దానికి సమాధానం అవతారికి చూడండి కిం పునస్తత్ సత్ ఏవాదా ఏ అస్తి ఇు సో అంతకు ముందు శ్లోకంలో నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత సత్ అన్నది సత్తుగానే ఉంటుంది తప్పించి దానికి అభావము సంభవము ఘటిల్లదు అభావము ఘటిల్లదు సో ఎత్ సత్ ఏవ ఎత్ సత్ ఏవ సర్వదా ఏవ అస్తి ఏదైతే సర్వకాలములో ఎందు ఉంటుందో దానిని సత్ అని మీరు నిర్ణయం ఆ సత్ ఏమిటి చెప్పండి అడి అనే ఒక ప్రశ్నని సంభావన చేసుకుని అనే ప్రశ్నని ఊహ చేసుకుని ఆ ప్రశ్నకి తరువాతి శ్లోకము అని అలా కనెక్షన్ ఇవ్వాలి లేకపోతే ఇంతకు ముందు శ్లోకంలో నా స భావ అని ఏదో మాట చెప్పి తరువాతి శ్లోకంలో అవినాశితు తద్విద్ధి అది ఎప్పుడు వినాశం చెందదని తెలుసుకో అని చెప్తే ఇంటి దానికి ఏమిటి సంబంధం ఏదైనా ఒక కనెక్షన్ ఉండాలి కదా ఆ కనక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసి అవతారిక అవతారికలు గీతలో వాటికి చాలా ప్రాధాన్యం ఉంది ఆ కనెక్షన్లు చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తాయండి ఓకే సో తత్ అవినాశి విద్ధి టూ టూ అంటే అందే గ్రహ్యాండ్ దానికి భిన్నముగా దానికి భిన్నముగా అంటే అసద్వ్యావర్తకము టూ అనేది ఎప్పుడు వ్యావర్తకం అంటే ఒక దానిని కాదని మరొక దాన్ని చెప్పటానికి టూ వాడతారు దానికి భిన్నంగా అంటే అర్థం ఏంటండి దానికి భిన్నంగా అంటే దాన్ని పక్కన పెట్టి దానికి భిన్నమైన మరొకటి తీసుకుంటున్నారనే కదా మరి ఇప్పుడు సత్ గురించి చెప్పబోతున్నారంటే అర్థం ఏంటి అసత్తుని నిరాకరిస్తున్నారు టూ బై రిజెక్టింగ్ ది నాన్ ఎగ్జిస్టెన్స్ సో అది తత్ సత్ అసత్ సత్ అనేది ఏదైతే ఉన్నదో ఉనికి ఉన్నది అది అవినాశి ఎన్నటికీ వినాశమును చెందేది కాదు అని తెలుసుకో ఆ సత్ సత్ అంటే ఉనికి ఇదో గొప్ప సో గీతలో ఈ సాంఖ్యయోగంలో మొదటి ఇరవై శ్లోకాల్లో మొత్తం వేదాంత శాస్త్రము యొక్క ప్రమేయం అంతా వచ్చేస్తుంది ఏం మిగలదు సో సిద్ధాంతం అంతా వచ్చేస్తుంది ఇరవై శ్లోకాల్లోనే దీనికి సాంఖ్యము అని పేరు సో ఆ తర్వాత అంతా కూడా ఈ సాంఖ్యానికి నిరూపణమే దాని వివరణమే తర్వాత ఆ సాంఖ్యాన్ని సాక్షాత్కరించుకోవటం కోసం మనస్సుని తయారీ చేయటానికి కర్మయోగం కూడా చెప్తారు కాబట్టి ఈ ఇరవై శ్లోకాల్లో మొత్తం శాస్త్రమంతా ఉన్నది సో అది గమనించి ఆ శ్లోకాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఆ సత్ ఏం వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు ఎలాగంటే ఇప్పుడు చూడండి మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మీరు బంగారు బంగారు ఆభరణముల షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ లోక వ్యవహారంలో ఎలా ఉంటుందంటే ఈ ఆభరణం ఇది ఇది ఇంకో ఆభరణం ఇది మరో ఆభరణం అని అలాగే ఎవేవో వేర్వేరు ఆభరణాలు ఉన్నట్లుగా మనం వ్యవహారం చేస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం కానీ వాస్తవంలో ఈ ఆభరణములనన్నిటినీ వ్యాపించి ఉన్నది బంగారము ఇంతవరకు మీకు మామూలు కథే మీరు నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుస్తూనే ఉంటుంది దాంట్లో నేను కొత్తగా చెప్పేసేయలేదు ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పేసి గాయత్రీ పత్రం ఒకటి ఎన్నిసార్లు పారాయణ చేశామో అన్నిసార్లు ఇది కూడా నేను చెప్పుకుంటాను ఇంతవరకు మీకు ఇబ్బంది ఏం లేదు ఇంకా అసలు సమస్య ఈపైనే వస్తుంది దార్ష్టాంతికం దగ్గరికి వచ్చేప్పటికే సమస్య ఇది దృష్టాంతం అయిందే దార్ష్టాంతికం ఏమిటంటే లోకంలో సర్వత్రా కూడా సత్ వ్యాపించి ఉన్నది అది మీరు అర్థం చేసుకోవాలి సో ఈ సత్ అనేది అది దానికి ఎన్నడూ వినాశం అనేది ఉండదు సత్తు వ్యాపించి ఉన్నది ఇప్పుడు చూడండి మీరు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్కి పుట్టుక వినాశము ఉన్నాయి పుట్టుకుంటే మరణం ఉండి తీరుతుంది అది రెండు గోటు కదా బొమ్మ బురుసులాగా బొమ్మ ఉండి బురుసు అనేది ఏమి సో నాణ్యానికి రెండు సైడ్స్ ఉన్నట్టే పుట్టుకుంటే మరణం ఉంటుంది కాబట్టి నెక్లెస్ పుట్టింది నశించింది కానీ నెక్లెస్ పుట్టడానికి ముందు బంగారం ఉన్నది నెక్లెస్ నశించిన తర్వాత బంగారం ఉన్నది మధ్యలో కూడా బంగారం ఉన్నది అవునండి ఇప్పుడు ఈ ఈ బంగారము నెక్లెస్ సంగతి కొంత సెటిల్ చేద్దాం దేర్ ఇస్ సంథింగ్ టు బి సెటిల్డ్ దేర్ ఉడికి అలా తెలిసినట్టు అనిపిస్తుంది కానీ స్టిల్ దేర్ ఈస్ సంథింగ్ టు నో దేర్ ఎలాగంటే ఇప్పుడు విశేషణము విశేషము రెండు పదాలు ఉన్నాయి అంటే సబ్స్ట్రాటం అయితే సబ్స్టాంటివ్ ఎట్రిబ్యూట్ సో సబ్ ఇప్పుడు తెల్లని గోడ అని ఉందనుకోండి దాంట్లో విశేషణం ఏమిటి తెల్లని విశేష్యము ఏమిటి గోడ ఈ విశేషణ విశేష భావంలో ఉండే లక్షణం ఏమిటంటే నాలుగు కాలాల పాటు ఉండేదాన్ని విశేష్యం ఉంటారు అక్కడ ఉన్నదాన్ని విశేష్యం ఆ ఉన్నదానికి ఓ గుణాన్ని చెప్తే అది విశేషం తెల్లని గోడ అంటే ఇప్పుడే వేసంకాలలో వెల్ల వేయించారనుకోండి అదో మూడు మసాలా నాలుగు మసాలా తెల్లగా ఉంటుంది నాలుగు వర్షాలు పోయి పడేపటికి ఆ తెలుగు అంతా పోయి మళ్ళీ మామూలుగా తయారవుతుంది కాబట్టి తెల్లని పోతుంది గోడ పోదు గోడ ఉంటుంది అవునండి కాబట్టి ఇప్పుడు గోడకి తెల్లని విశేషణమా లేక తెల్లదనానికి గోడ విశేషణమా గోడకి తెల్లదనం విశేషణం ఎందుకంటే తెల్లదనం వచ్చిపోయేది గోడ అక్కడ నాలుగు కాలాల పాటు నిలిచేది అవునండి న్యాయంగా అలాగే మాట్లాడాలి అవునా ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను ఇప్పుడు మీరు బంగారము నెక్లెస్ ఈ రెండింటిలో వచ్చిపోయేదేది నాలుగు కాలాల పాటు నిలిచిదేది బంగారం నాలుగు కాలాల పాటు నిలుస్తుంది నెక్లెస్ వచ్చిపోయేది కాబట్టి ఇప్పుడు బంగారము విశేషం కావాలి నెక్లెస్ విశేషణం కావాలి కానీ మరి మీరు గోల్డెన్ నెక్లెస్ అన్నప్పుడు బంగారు హారము అన్నప్పుడు ఏది విశేషణం ఏది విశేషమైంది హారము విశేషంగా ఉంది బంగారము విశేషణంగా ఉంది అవునండి దాంట్లో ఉన్న ఆ డై ఆ మిస్టేక్ అర్థమైందా మీకు కాబట్టి పొరపాటేనా కదా సో పొరపాటు ఎందుకు వచ్చింది పొరపాటు అంటే ఇప్పుడు మన తాత్పర్యం లాంగ్వేజ్ లో ఉండే పొరపాట్లను పట్టుకుని వాటిని సరిదిద్దడం కాదు మన ప్రయత్నం మన ప్రయత్నం వేదాంతంలో భాష భాషాశాస్త్రం కాదు ఇది భాషని సరిదిద్ది శాస్త్రం కాదు భాషలో దోషం ఉంది అని మనం గమనించాం భాషలో దోషం ఉందని తెలిసిందా మీకు ఇప్పుడు గోల్డెన్ నెక్లెస్ అన్నప్పుడు గోల్డ్ నెక్లెస్ రెండు ఉంటే దాంట్లో నాలుగు కాలాల పాటు ఉండేదేది వచ్చిపోయిదేది గోల్డ్ నాలుగు కాలాల పాటు ఉంటుంది నెక్లెస్ వచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు విశేషణ విశేష భావంలో గోల్డ్ విశేషం కావాలి నెక్లెస్ విశేషణం కావాలి అంటే యవనాల దాన్ని నెక్లసీ గోల్డ్ అనాలి ఇంగ్లీష్ లో అనాల్సి వస్తే నెక్లసీ గోల్డ్ అనాలి కానీ మనం ఏమంటున్నాం గోల్డ్ అండ్ నెక్లెస్ అనాలి తెలుగులో అనాల్సి హారమై ఉన్న బంగారము అనాలి అంతేగాని బంగారు బంగారు హారము అని బంగారు అని బంగారాన్ని విశేషణం చేసి కూర్చోబెడుతున్నాం అదిదో కొంతకాలం ఇది బంగారం హారము ఆ బంగారం పోయింది ఇప్పుడు హారం ఉంది మళ్ళీ బంగారం వచ్చింది అలాగనా కాదు హారమే వచ్చిపోయింది బంగారం నిలబడేదే కాబట్టి అక్కడ విశేషణ విశేష విభావం చాలా పొరపాట్లు పడిపోయింది అయితే దీని మీద ఒక మీమాంస చేశారు ఎందుకు వచ్చింది భాషలో ఈ దోషం ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళ అండర్స్టాండింగ్ లో దోషం ఉంది కనుక వీళ్ళ బుద్ధిలో దోషం ఉంది కనుక ఆ దోషం భాషలోకి వచ్చింది అనే దానికి సమాధానం ఏమిటి బుద్ధిలో దోషం ఏమిటి అంటే బంగారము సత్ నెక్లెస్ అసత్ అని వీళ్ళకి తెలీదు They don't know that. అవునంటారా కదంటారా ది థింక్ దట్ నెక్లెస్ ఈజ్ Necklace is sat. అను కూడా అనుకోబట్టి నెక్లెస్ సత్ Sat. అవుతుంది సత్ అయితే సత్ సదేవా అది ఓసారి ఉండి ఇంకోసారి లేకపోతే దాన్ని సత్ అనొచ్చా అనకూడదు కానీ ఆ వివేకం లేక ఇప్పుడు నేను ఏదో మీరు దెబ్బలాక్కున్నానో తింటున్నానో అనుకో ఉంటే శాస్త్రం పాఠం చూస్తున్నాను సో ఆ వివేకం నెక్లెస్ నే సత్త అని భ్రమపడ్డం చేత ఈ బంగారాన్ని నెక్లెస్ కి విశేషణం చేసి కూర్చోబెట్టారు సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎప్పుడు కూడా నెక్లెస్ ని బంగారానికి విశేషణం చేస్తారు గాని బంగారాన్ని నెక్లెస్ కి విశేషణం చెయ్యరు ఇది అవగాహనలో దోషం ఉండబట్టి అది శబ్ద ప్రయోగంలోకి వచ్చింది ఇది దృష్టాంతం ఇప్పుడు నేను ఒకసంగా చెప్తాను చూడండి కొండ ఉన్నది కొండ ఉన్నది అన్నప్పుడు ఘట అస్థి కొండ పుట్టక ముందు పరిస్థితి ఏమిటి ఘటహ నాస్తి అన్నారు ఘట కుండక పుట్టక ముందు పరిస్థితి ఘటహ నాస్తి అన్నారు ఘటహ నాస్తి అంటే అసలు ఏదో ఒకటి ఉందా లేదా ఏమిటి ఉంది మృత్ నాస్తి అంటే శూన్యం కాదు శూన్యం అయితే శూన్యం నుంచి ఘటం వచ్చిందా మృతు నుంచి ఘటం వచ్చిందా మృతు నుంచి ఘటం వచ్చింది కాబట్టి ఘటం పుట్టడానికి ముందు ఘట ఘటం పుట్టిన తర్వాత ఘట అస్తి ఘటం పుట్టడానికి ముందు మృత్ అస్తి మృత్ అస్థి ఘటం పుట్టింది ఘట అస్థి ఘటం పగిలిపోయింది మళ్ళీ ఇప్పుడేమిటి చూర్ణం అందాం ఘటం కోడి కింద అయింది చూర్ణం అస్తి అయితే ఘటం పగిలిపోయిన చిల్ల ఉంటాయి వాటిని కపాలములో ఉంటాం సో కపాల అస్తి ఓకే మృత అస్థి అస్తి అస్థి అస్తి అవునండి దీంట్లో స్థిరంగా ఉన్నదేది మారిపోతున్నదేది అస్థి స్థిరంగా ఉంది ఏమండి మృతుని తీసేసి ఘటం అన్నారు ఘటాన్ని తీసి కపాలం అన్నారు కాబట్టి స్థిరంగా ఉన్నది ఏమిటనమాట అస్థి ఇప్పుడు బంగారము నెక్లెస్ బంగారము అన్నప్పుడు ఈ మూడింట్లో స్థిరంగా ఉన్నది బంగారం అలాగే ఇప్పుడు ఇక్కడ మృత్ ఘటము చిల్ల అనే మూడు స్థితుల్ని చెప్పినప్పుడు ఒకే తత్వానికి మూడు స్థితులు చెప్పినప్పుడు ఈ మూడింట్లో స్థిరంగా ఉన్నది ఏమిటి అస్థి సో కాబట్టి ఈ జగత్తంతా కూడా అస్థి యొక్క రూపములే ఆభరణాలన్నీ కూడా దేని రూపములు బంగారం యొక్క రూపములే జగత్ అంతా కలిపి మీరు పంచభూతాల్లోకి రెడ్ చేయండి ముందు మొత్తం జగత్ అంటే ఇదే తుదా మొదలు లేదు దానికి అన్ని అంతా జగత్తే ప్రతీదీ జగత్తే అలా కాదు కొంత కొంత ఆర్గనైజ్డ్గా ఉండడం కోసం ఈ జగత్తంతా కలిపి పృథివీ అప్ తేజ వాయు ఆకాశ అనే పంచభూతాల్లోకి మనం రెడ్డ్యూస్ చేయొచ్చు కదండీ రెడ్జ్యూస్ ఇప్పుడు స్వీట్స్ అన్ని కలిపి రెండింట్లోకి రెడ్ జ్యూస్ చేయొచ్చు ఏమిటా రెండు అద్రదార శనగపి పొందండి అలా అనుకోండి రెండింటికి ఆపడి దాన్ని పంచదార శనగపిండి మొత్తం పుల్లారెడ్డి స్వీట్ షాప్ లో వంద రకాల స్వీట్లు ఉన్నాయి వాటిని అన్నింటినీ దేంట్లోకి రెడ్యూస్ రెడ్యూస్ చేయటం అంటే వాటిని మూల ద్రవ్యాల్లోకి వాటిని తీసుకురావటం సో రెడ్యూస్ చేస్తే ఎన్ని వచ్చాయి రెండు వచ్చాయి పోనీ రెండు కనుకొని మూడు అనుకోండి పంచదార శనగపిండి బియ్య పిండి ఇంతే కదా మహాభాగ్యం ఇంకేముంది సో ఈ మూడింటిలో దాన్ని రెడ్యూస్ చేశారు మూడు మసాలా ద్రవ్యాలు వాటి అన్ని స్వీట్లు ఉంటే పేరు ఇది జిలేబీ అంటాడు ఇదేమో మరోట అంటాడు అన్నీ మూడింట్లో రెడ్యూస్ చేశారు మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను సింగిల్ దాంట్లో కూడా రిడ్యూస్ చేస్తాను అది ప్రస్తుతాన్ని మూడింటిలో రెడ్యూస్ చేశాను ఓకే సో రెడ్యూస్ టు త్రీ థింగ్స్ అదేవిధంగా దృష్టాంతం అదేవిధంగా మొత్తం ఈ జగత్తులో ఉండేటువంటి సకల పదార్థాలు ఎన్ని పదార్థాలు ఉన్నాయండి అబో లెక్క ఈ గదిలో ఎన్ని ఉన్నాయంటేనే మీరు చెప్పలేరు ఈ జగత్తులో ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు అసంఖ్యాకములైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఐదింటి కింద రెడ్యూస్ చేయొచ్చు పృథివీ అప్పు తేజ వాయు ఆకాశ కాబట్టి ఇప్పుడు ఈ జగత్తులో ఎన్నున్నాయి ఐదు ఉన్నాయి పృథివీ అప్పు తేజ వాయు ఆకాశ పృథివీ అంటే ఏంటండి పృథివీ అస్థి అవునండి తేజ అంటే వాయు ఆపహ అంటే జలము జలం అస్థి అగ్ని అస్థి వాయు అస్థి ఆకాశ అస్థి కాబట్టి అస్థియే అది అది బంగారమేనండి నెక్లెస్ అన్నా బంగారమే హారం అన్నా బంగారమే కంకణం అన్నా బంగారమే ఏదన్నా బంగారమే అన్నట్టుగా మీరు పృథివీ అన్నా అప్పు అన్నా తేజ అగ్ని ఆకాశ అన్నా అన్నీ అస్థియే సత్త ఆ రూపా అనే ఐదు రూపాల్లో మనకు కనపడింది ఆ సత్తే ఐదు రూపాలుగా ప్రకటమైనది ఫస్ట్ స్టెప్ లో ఈ ఐదు అనేక రూపాలుగా ప్రకటమైనది దీనికి మీకు నేను దృష్టాంతం ఇందాక చెప్పిన దృష్టాంతాన్ని ఇప్పుడు కొనసాగిస్తా చూడండి బియ్య పిండి అంటే ఏమిటండి క్యాలరీస్ బియ్యపిండి అంటే ఏమిటి క్యాలరీస్ అవును సూర్యకాంతే బియ్య పిండి ఒకటి ద్వారా అవునండి శనగపిండి అంటే ఏమిటి క్యాలరీస్ షుగర్ అంటే ఏమిటి క్యాలరీస్ గ్రాము షుగర్లో ఇరవై క్యాలరీస్ ఉంటాయి గ్రాము బియ్య పిండిలో పది క్యాలరీస్ ఉంటాయి గ్రాము శనగపిండిలో ఐదు క్యాలరీస్ ఉంటాయి అంటే ఎనర్జీ యూనిట్ సో ఉన్నది ఒక గ్రామే ఇదో గ్రామం ఇదో గ్రామం ఇదో గ్రాము కానీ ఆ గ్రాములో ఒకచోట ఇరవై క్యాలరీస్ ఉన్నాయి దట్టంగా ఉన్నాయన్నమాట చాలా డెన్స్గా ఉన్నాయి ఒకచోట పదే ఉన్నాయి ఇంకో చోట ఐదే ఉన్నాయి కానీ గ్రామే అంటే ఈ క్యాలరీస్ ఒక చోట చాలా డెన్స్గా ఉంటే అది పంచదార అయింది కొంచెం లూజుగా ఉంటే బియ్య పిండి అయింది మరీ లూజుగా ఉంటే శనగపిండి అవునండి దీన్ని ట్యాపరింగ్ ఉంది అని అంట ఇంగ్లీష్లో ఆ పదాన్ని వస్తా బాగా దట్టంగా ఉండటం కొంచెం లూజుగా ఉండడం మరీ లూజుగా ఉండడం టేపరింగ్ అండి ఇప్పుడు తమలపాకులు కట్ట ఎప్పుడైనా కొన్నారా మీరు తమలపాకులు కట్ట కొన్నప్పుడు దాన్ని తెలుగులో మోద అని అంటారు తమలపాకులు మోద దాన్ని కొనేప్పుడు వాడు ఇంత పెద్దదిగా అమర్చేస్తాడు అంత పెద్దదిగా ఉంది కదా అని అన్ని ఆకులు ఏమి ఉండవచ్చు ఇంకా అలాగ అమర్చేయడం అంతేదాన్ని దాన్ని అదే అదే మోదని దాంట్లో సగంలో అమర్చు ఇంకా కొంచెం దగ్గర దగ్గరగా అమరిస్తే వన్ ఫోర్త్కే వస్తుంది సో సపోజ్ ఇంత విశాలంగా అమలుచిచ్చాననుకోండి సగం చేసి ఇచ్చాననుకోండి వన్ ఫోర్త్ చేసిచ్చాననుకోండి ఉన్నదే దాన్నే బాగా లూజ్గా చేశాం డెన్స్గా చేసాం అంతేనంటారా అదేవిధంగా ఎగ్జిస్టెన్స్ సత్ ఉనికి ఆ ఉనికియే చాలా సాలిడ్గా ప్యాక్ చేస్తే అది పృథివీ అయింది చాలా సూక్ష్మంగా ఉంటే ఆకాశమైనది ఇన్ బిట్వీన్ మీకు అదర్ స్టేట్స్ ఉన్నాయి ఓకే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఇంకే తత్వం బాగా తెలియటానికైనా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం ఇది ఒక్కటే పాయింట్ గట్టిగా అర్థం చేసుకోవాల్సింది వేదాంతంలో మీరు గట్టిగా అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతలో నేర్చుకోవాల్సింది ఇదే నేను ఇంకో మాట కూడా అంటాను మీరు అన్యత భావించకడు ఇది జనరల్ గా మీకు ఎవడూ పాఠం చెప్తాం మిగతా వాళ్ళు ఈ సద్విద్య దీన్ని సద్విద్య అంటారు సత్తామీమాంస అంటారులజీని ఎవడో చెప్పడు బయాలజీ ఫిజియాలజీ మధువాలజీ అని చెప్తాడు కానీ ఆంటాలజీ తలపూట వ్యవహారం ఇది దీన్ని వేదాంతం దీన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఎనివే సో ఈ సత్తు అనేది అయితే అస్థి ఉందో అది బాగా ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా కదా ఇప్పుడు ఐస్ ఉందండి వాటర్ ఉందండి స్టీమ్ ఉంది ఈ మూడింటికి తేడా ఏమిటి తేడా ఏం వస్తువులో తేడా మూడు తత్వం ఒకటే తత్వం ఏంటంటే హెచ్ టువో అనే మాలిక్యూల్స్ ఆ అణువులు హెచ్ టువో అణువులు తత్వం రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి ఒక ముద్దవుతుంది దాన్ని వాటర్ అణువు అంటారు ఈ వాటర్ అణువులు నీరు నీటి అణువులు బాగా ప్యాక్డ్ అయి ఉంటే దాన్ని ఐస్ అంటారు లూజ్ లూజ్ గా పెడితే వాటర్ మరీ లూజ్గా పెడితే స్టీమ్ అదేవిధంగా అస్థి సత్ ఉనికి అది స్ట్రాంగ్ గా ప్యాక్ చేస్తే పృథివీ బాగా అదర్ ఎక్స్ట్రీమ్ బాగా లూజ్ గా పెడితే ఆకాశము ఇన్ బిట్వీన్ ప్యాకింగ్ కొంచెం లూజ్ చేస్తే లిక్విడ్ స్టేట్ వస్తుంది ఆపహ మరింత లూజ్ చేస్తే గ్యాషియస్ స్టేట్ వస్తుంది వాయువు ఇంకొంచెం లూజ్ చేస్తే అగ్ని తేజస్ వస్తుంది పొన్నండి అట్నుంచి ఇటు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్ గా బాగా సూక్ష్మంగా చాలా లూజ్గా పెడితే స్టీమ్ కూడా మీకేమవుతుందో తెలిసినా స్టీమ్ కూడా మీరు పైప్ నుంచి స్టీమ్ వస్తుంది అనుకోండి ఎప్పుడైనా చూసారా కొంచెం దూరం స్టీమ్ కనపడి ఆ తర్వాత కనపడడం మానేస్తుంది ఎందుకని అంటే ఆ కొంచెం దూరం బాగా ప్యాక్ అయి అణువులు అంటే తెల్లగా కనపడుతుంది కొంచెం డిస్పర్స్ అయిపోతాయి ఆ అణువులు ఇంకేం కనపడదు ఉంటాయి అక్కడే ఉంటాయి డిస్పర్స్ అయిపోతే కనపడదు మేఘాల్లో నీరు ఉంటుంది కనపడదు కానీ ఆ నీరు దగ్గరకు వచ్చి బిందు కింద కాబట్టి ఒకే సత్త ఆసత్తయే ఇన్ని రూపాలుగా ఉన్నాయి కాబట్టి ఘటమంటే ఏమిటో తెలుసిన ఇప్పుడు మళ్ళీ నెక్లెస్ అంటే ఏమిటో తెలుసినా అండి ఆకారంలో ఉండే బంగారమే నెక్లెస్ ఇంకో ఆకారంలో ఉండే బంగారము కంకణము మరో ఆకారంలో ఉండే బంగారము కర్ణాభరణము అన్నట్టుగా ఒకనొక ఘటాకారంలో ఉండే సత్త ఘటము పటాకాలంలో ఉండే సత్త పటలు అలాగనమాట అర్థమైందండి ఇప్పుడు మీరు ఇంకో దృష్టాంతం ఏవో దృష్టాంతాలు ఇలా చెప్తా ఉండొచ్చు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి ఈ మధ్యన వచ్చాయి కదండి సూపర్ మార్కెట్లో ఎక్కడ అక్కడ అక్కడ వస్తువులు అన్నీ పెరుగుతుంటాయి మనం వెళ్తే మనకు ఏమనిపిస్తుంది సపోజ్ గ్రాసరీస్ మార్కెట్లోకి వెళ్ళారనుకోండి ఇది కందిపప్పు ఇది మినపప్పు ఇది బెల్లం ఇదేమో మిరపకాయలు అలా అనిపిస్తుంది కొంచెం పక్కకు వెళ్తే అక్కడ అక్కడ అదే సూపర్ మార్కెట్ లో డ్రింక్స్ ఉన్నాయనుకోండి ఇది కోఖో ఇది పెప్సీ అని ఏదో అంట ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ షర్ట్స్ ప్యాంట్స్ అవి ఉన్నాయనుకో ఇది షర్ట్స్ ఇది ప్యాంటు ఇది మరో మన ఇవన్నీ ఉన్నాయి సపోజ్ సూపర్ మార్కెట్ యజమాని ఒక్కడు తిరుగుతున్నాడు అనుకోండి అట్టు తెలుసు వాడు ఎలా చూస్తాడో వాడిని నేను ఊహ చేసి చెప్తున్నా దృష్టాంతం కోసం అతడు ఎలా చూస్తాడో తెలిసిన ఇది కందిపప్పు ఇది మినపప్పు అని చూడ్డు ఇది పది రూపాయలు ఇది ఇది వెయ్యి రూపాయలు కనీప బస్తా ఉంటుంది కదా ఇది వెయ్యి రూపాయలు ఇది ఐదు రూపాయలు ఇక అక్కడ చీపురు గట్టలో నోట ఉందనుకోండి ఇది యాభై రూపాయలు అని చూస్తాడు అంతేకాని ఇది చీపురు గట్టలు మనం చూస్తాం అతను యాభై రూపాయలు అతను చూస్తాడు అంచేతనే బయట పెడతాడు దాన్ని అవునండి అది బయట పెడతాడు అది లోపల పెట్టాడు అది బరువుగా ఉంటుంది కదా చాలా బరువుగా చాలా వాల్యూ కూడా ఆక్యుపై ఆక్యుపై లోపల పెడతాడా లోపల పెట్టాడు ఏం పోనీ బరువుగా ఉంటుంది వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది లోపల ఎందుకు పెట్టకూడదు అంటే అతను బరువు వాల్యూము చూడవు అతను రూపాయల్లో చూస్తాడు దాన్ని అది యాభై రూపాయలు సపోజ్ అతని షాప్ వాచీలు కూడా ఉన్నాయనుకోండి అవి ఎక్కడ పెడతాడు బాగా లోపల పెడతాడు దాని చుట్టూ ఎన్క్లోజర్ కడతాడు ఆ గ్లాస్ కేసెస్ లో బిగిస్తాడు మీరు ఇంకే గ్లాస్లోంచి చూస్తారే కానీ ముట్టుకుందుకు వీల్లేదు అదే చీపురు గట్లైతే బయట పెట్టి మనం ముత్తుకుని కూడా చూడవచ్చు సో అలా పెడతాడు ఎందుకని అతనికి ఏమిటి దీని మీద ప్రేమ అంటే అతనికి వస్తువులు కనపడవు రూపాయలు కనపడతాయి కాబట్టి అతను మార్కెట్ అంతా కలిపి ఇది లక్ష రూపాయలు అయితే పది లక్షల రూపాయలు అని అతనికి అంతటా రూపాయలే కనపడతాయి అలాగే వేదాంతులకి అంతటా అస్థి అస్థి అస్థి అస్థి అని కనపడతాయి అలా మీకు కనపడుతుందా ఇప్పుడు కనపడటం అయితే కనపడాలి కఠోపనిషత్తు అలా అస్థీత్యేవోపలబ్ధవ్య అస్థి అనే మీరు తెలుసుకోండి అస్థి అస్తి అస్తి నాస్తి అని మీరు ఎప్పుడు అనొద్దు ఘట అస్తి తారకి కూడా ఉన్నాడు అలా అంటామా ఘట నాస్తి అని కదా అంటే నో పొరబడ్డావాయా ఘట నాస్తి అనేది ఏం లేదు మృత అస్తియే పుత్ర అస్తి పుత్ర నాస్తి వై పై పుత్ర నాస్తి పుత్ర అస్తి ఎందుకంటే ఏ పుత్రుడు నాస్తి అని నువ్వు అనుకుంటున్నావో సహా స్వర్గే అస్థి ఆ దేహం ఇక్కడే ఉండిపోయిందండి మేమిప్పుడే కాల్చి వచ్చాం సూక్ష్మశరీర సూక్ష్మశరీరం పుత్ర అస్థి కాబట్టి నువ్వు లేదని అనుకోవడం పొరపాటు అస్తి ఓకే అంటే ఈ జగత్తంతా కూడా అస్థి అనమాట సూర్యుడేమిటి అస్తియే ఆ రూపంగా ఉంది ఆ రూపంగా ఉంది పృథివేమిటి అస్తియే మట్టి రూపంగా ఉంది అంతా అస్థియే అస్థి తప్పింకొకటి అస్థి నుండే ఈ సర్వము పుట్టింది అస్థి అందే ఈ సర్వము మనుగడను సాగిస్తోంది ఈ సర్వము జగత్తు ప్రళయమైనప్పుడు అస్థిలో విలీనమైపోతుంది కొండ పుట్టినప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది అస్థి నుంచి పుట్టింది ఉన్నప్పుడు ఎక్కడుంది అస్థి అన్ను ఉన్నది ఘటహ అస్థి అంటారా వృత్తిగా ఘటహ అంటారా వ్యూ హ్యావ్ ఎ పార్ట్ ఆర్ ఎగ్జిస్టెంట్ పార్ట్ వాట్ కైండ్ ఆఫ్ పార్ట్ యూ హ్యావ్ వ్యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెంట్ పార్ట్ కాబట్టి అస్థి అని మీరు దర్శించండి అస్థి అని ఓకే దీనికి ఇంకొక అడుగు ముందుకు వేసి మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి నేను ఉన్నానా లేనా అనే సందేహం మీకు ఎప్పుడైనా ఉందా లేదు ఆ సందేహం కలగాలంటే కూడా ముందు నేను ఉంటేనే ఆ సందేహం కలుగుతుంది ఇప్పుడు దీనికి మామూలుగా స్టాండర్డ్గా ఒక జోక్ చెప్తారు దీని మీద మంచి జోక్ అది అది మీరు విన్నారో లేదో వింటే ఇంకో రెండోసారి వినండి ఇప్పుడు ఒక ఆయన్ని అడిగారాయా మీరు ఉన్నారా లేరా అని అడిగారు ఫలిత ఆయన నేను ఉన్నాను అని చెప్పాను ఎలా చెప్పగలరు అంటే నేను ఉండబట్టే కదా మా మామగారు పిల్లనిచ్చింది అని చెప్పారు నేను ఉండని అల్లుడికి పిల్లనిస్తారా ఉన్న అల్లుడికి పిల్లనిస్తారా కానీ ఉండని అల్లుడికి పిల్లనివ్వరు కాబట్టి మా మామగారు పిల్లని ఇచ్చాడు గనక నేను ఉన్నానని ఆయన ఖచ్చితంగా మనకు సాక్ష్యం చెప్పినట్టే అయింది కాబట్టి నేనున్నాను మనం నేనున్నాననే సంగతి అలా తెలుసుకుంటున్నామా నో వీ ట్ వీ నీడ్ నాట్ నో లైక్ అది కొంత సపోర్టింగ్ ఎవిడెన్స్ అయితే అవ్వచ్చు కానీ నాట్ నో లైక్ దాట్ కదండి నేను ఉన్నాను దీంట్లో ఏమైనా సందేహం ఉందా ఎవరికైనా ఎవరికీ సందేహం లేదు కాబట్టి మీ మౌలిక స్వరూపం ఏమిటి అస్థి అహం అస్థి పాణిని గారు అబ్జెక్ట్ చేస్తే పోనే అహం అస్మి అన్నా ఉనికి తీ అస్ సమానమే కదండి అస్ అస భూవి పాణిని భూ అంటే సత్తా భూ సత్తాయాం సత్త మొట్టమొదటి ధాతులు ఏమిటి భూ మొట్టమొదటి శబ్దం ఏమిటి రామ భూ నిర్గుణ పరబ్రహ్మ రామ సగుణ పరబ్రహ్మ కాబట్టి మీరు మొట్టమొదటి ధాతువులు చెప్తారా శబ్దాలు చెప్తారా శబ్దాలు చెప్తారు ఎందుకని ముందు సగుణని చెప్పి తర్వాత నిర్గుణం చెప్పాలి అది వరస కాబట్టి రామ ఈజ్ సగుణ అస్థి ఈజ్ నిర్గుణ కాబట్టి జగత్తంతా కూడా అస్థియే ఇప్పుడు జగత్ కారణం ఏమిటన్నారు పరమేశ్వరుడు అన్నారు ఏమంటే నెక్లెస్ బంగారం లాగా ఉంది బంగారపు నెక్లెస్ కాబట్టి దీని కారణం ఏమిటవుతుంది బంగారం అవుతుంది జగత్ కూడా అస్థి యొక్క రూపమే కాబట్టి దీని కారణం ఏమిటవుతుంది అస్థి అవుతుంది అస్థి అస్థినే సత్ అని అంటారు అస్థి ఒకటే యస్థి తత్ సత్ అస్థితి సత్ అస్థి సత్ సత్తునే సత్యం ఏమండి కాబట్టి సత్యం అన్నది అది పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ జగత్కారణం నిర్గుణం సత్యంలో గుణం లేదుగా బంగారానికి గుణం లేదు నెక్లెస్ అంటే గుణం వచ్చింది గుణం నిర్గుణం నుంచి వస్తుంది కానీ మూలల్లో గుణం లేదు కాబట్టి ఇప్పుడు మీరు నాకు చెప్పండి బంగారం యొక్క రూపము ఏమి నోర్ ఇస్ నో ఫామ్ బంగారానికి ఫామ్ ఏమి లేదు నెక్లెస్ రూపం ఏమిటంటే చెప్పచ్చు ఆ బంగారమే నెక్లెస్ అయినప్పుడు దానికి రూపం చెప్పగలరు కానీ బంగారానికి స్వతహాగా రూపమేమి ఏ రూపం లేదు అలాగే అస్థి యొక్క స్వతహాగా రూపం ఏమిటి నో అస్థి పృథివీ అయింది అనుకోండి పృథివీ అస్థి రూపంలో వచ్చింది అస్థి ఆకాశ రూపంలో వచ్చింది ఆకాశంగా వచ్చింది జలముగా వచ్చింది అని అది ప్రకటమైనప్పుడు రూపం వచ్చింది కానీ మూలంలో దానికి రూపం లేదు అంచేతనే పరమేశ్వరునకు మూలంలో రూపము ఆకారము గుణము లేదు నిర్గుణ నిరాకార నీరూప సత్ అది ఈశ్వరు ఏమండే ఇప్పుడు ఆ ఈశ్వరు నుంచి జగత్ అంతా ఈ జగత్తులో మార్పులు చేర్పులు వస్తాయి దీని మూలమైన సత్తులో మార్పులు చేర్పులు రావు ఆ సత్తు మీరే కదా ఇప్పుడు మీరు అర్థం చేసుకుని అహమస్మి నేనే ఆ సత్ కాబట్టి నాలో కూడా మార్పులు చేర్పులు రావు నాకు పుట్టుక మరణము లేదు అది సంగతి సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే అస్థియే సత్ అస్థన్నా సత్ అన్నా నేను ఊరికే మీకు అర్థం అవడం కోసం అస్థి అన్నాను సత్ ఇంగ్లీష్లో కూడా అస్ సంస్కృతంలో అస్ ఇంగ్లీష్లో ఈజ్ ఈజన ఈసన ఒకటే అస భువి అస్ ఈ భువి భవతి బీయింగ్ టు బి బి భవతి నుంచి బి వచ్చిందండి కాబట్టి ఇవే పదాలు అక్కడ కూడా వచ్చాయి ఇదే ఇదే నుంచి ఆ పదాలు కూడా పుట్టాయి వాట్ ఎవర్ కనుక సత్ ఉన్నది ఉన్నది సత్ దానికే సత్యం అని పేరు సత్యం కాబట్టి ఈ మీరు ఇప్పుడు చెప్పండి ఈ ఆభరణ ప్రపంచము యొక్క సత్యమేమిటి బంగారం చైనా షాప్ లో ప్రవేశించి చైనా షాప్ అంటే తెలుసు కదండి బుల్ ఇన్ చైనా షాప్ అని ఒక ఒకటి సో చైనా షాప్ లో ఉన్న దాని సత్యమేమిటి మట్టి చైనా మట్టి అని అండి పోను మట్టి ఓకే సూపర్ మార్కెట్ లో ఉన్న దాని సత్యం ఏమిటి రూపాయలు ఇప్పుడే కదా అనుకున్నాం ఈ సకల జగత్తు యొక్క సత్యం ఏమిటి సత్ సత్యం ఆ సత్యమునే మీరు నారాయణుని రూపంగా ఆరాధిస్తే ఆయనే సత్యనారాయణ స్వామి ఈ సంగతి అన్నవరంలో వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇతను ఉండొచ్చు చదువుకుంటే మన దగ్గరంటే నా అభిప్రాయం వేదాంతం అధ్యయనం చేస్తే తెలుస్తుంది లేకపోతే తెలియదు అది తెల్ల తెలుస్తుంది సో ఒక ఆయన ఉన్నారు సత్యనారాయణ స్వామి వెంక అన్నవరం ఇది దివ్యక్షేత్రమా కాదా అని అడిగారు నన్ను అవును దివ్యక్షేత్రమే ఇది కాకపోవడం అని నేనున్నా కాదని అదే దివ్యక్షేత్రం కాకపోవడం ఏమిటి అంటే దివ్యక్షేత్రానికి ఉండాల్సిన లక్షణాలు ఏం లేవు దీనికి అయ్యా అదేమిటి ఎందుకు లక్షణాలు లేవు ఉన్నాయేమో నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకేమిటంటే సత్యనారాయణ సగుణ నిర్గుణం సగుణం ఇంక ఇంతకంటే కావాలి అలా కాదు లక్షణాలు లేవు కొంతమంది అభిప్రాయం ఏదో ఒక పొరపాటు అభిప్రాయం సరికాదు కాబట్టి ఈ ఈ రకంగా తెలుసుకోకపోవడం చేతి వచ్చిన ప్రారంభం వస్తు సో సత్య నారాయణ అంటే అర్థం సత్యమే నారాయణ కోరుకుండా ఇప్పుడు భాగవతంలో ప్రార్థన ఏమిటో తెలుసిన సత్యం పరం ధీమహి మేము సత్యమును ప్రార్థిస్తున్నాము ధ్యానము చేస్తున్నాము అని ప్రార్థన సత్యం అంటే రాముడన్నా అదే సత్యం అవుతుంది కృష్ణుడన్నా అదే సత్యం అవుతుంది మీరు ఏ పేరు పెట్టినా అదే సత్యం బంగారానికి ఏ పేరు పెట్టినా బంగారమే బంగారాన్ని కొంతమంది నెక్లెస్ అని పేరు పెట్టి మెడ వేసుకుంటారు కొంతమంది కంకణం అని పేరు పెట్టి చేతులకు పెట్టుకుంటారు కొంతమంది ఇంకో పేరు ఏదో పెట్టి కాళ్ళకు పెట్టుకుంటారు కాళ్ళకి బంగారం పెట్టుకోవడం న్యాయం కాదు బట్ ఏదో పెట్టుకునే పెట్టుకుంటారు సో ఏదో ఇలాగనే కదా మీరు ఏ పేరు పెట్టినా బంగారమే కాబట్టి మీరు రాముడన్నా కృష్ణుడన్నా ఆఖరికి ఘటహ అస్థి అన్నా కూడా ఆ అస్థి ఈశ్వరుడే ఈశ్వరుడే ఈశ్వరుడనే సత్తయే ఘట రూపంగా ప్రకటమైనది అక్కడ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే దానికి మీరు పేరు పెడతారు ఏదో ఉంటే దానికి ఘట పేరు పెడతారు ఇంకోటి ఉంటే ఇంకో పేరు పెడతారు మరోటి ఉంటే ఇంకో పేరు పెడతారు ఉంటే పేరు పెడతారా ఉండకుండా పేరు పెడతారా ఉండకుండా పేరు పెడతారు లేదండి మేము లేని వాటికి కూడా పేరు పెడతాం అంటే మీ మనస్సులో సంకల్ప రూపంగానైనా ఉండాలి అప్పుడు కదా పేరు పెట్టేది ఏదో పేరు పెట్టినప్పుడు కూడా మనస్సులో సంకల్పం రూపంగా ఉండాలి ఉంటేనే పేరు పెడతాం కాబట్టి ఆ ఉనికి అది మూలతత్వము కానీ మనం ఏమైనా భ్రమపడతాం పేరు మూలతత్వం అనుకుంటాం మీరు పేరు యథార్థం అనుకుంటే పేరు చెరిగిపోతుంది కానీ మూలతత్వము చెర అవినాశిటు తద్విద్ధి ఆ మూలతత్వము నశించరు అని తెలుసుకో ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషి పేరు ఏదో పేరు పెడతారు మిస్టర్ జాన్స్ అన్నం ఏదో పేరు పెడతారు కానీ ఆ మనిషి మూలతత్వం ఏమిటి అనేక చాలా జాగ్రత్తగా పయ పయనించచ్చు పంచభూతాత్మకమైన దేహంలో సర్వవ్యాపకమైన ప్రాణశక్తి నిండి ఉన్నది అని చెప్పచ్చు ఆ దేహంలో ఆ ప్రాణశక్తి ఉండి దానికి మనం పేరు పెట్టాం మనం ఎందుకు పేరు పెట్టాం ఆ దేహానికి ఆ ప్రాణశక్తి ఉన్న సన్నివేశానికి మనకి ఏదో సంబంధం ఉండబట్టి ఏదో సంబంధం సమ సంబంధం ఉండబట్టి దానికి ఆ పేరు పెట్టాం సంబంధం లేకపోతే మనం ఎందుకు పేరు పెడతాం ఎవళ్ళు పేరు పెట్టినా దాని స్వరూపం పెట్టండి పంచభూతములు ప్రాణశక్తి పంచభూతములు సత్ సత్లో విలీనం సత్ పంచభూతములు సత్ ఓన్లండి సత్ అలాంటి పెట్టండి ఇప్పుడు ఆ ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నారు గీతలో టాపిక్ కదా ఈ మరణం అనేది ఒక పట్టాన్ని వదలదు ఇక్కడ టాపిక్ అదే కదా కాబట్టి ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నప్పుడు ఏమిటి మరణించాయి పంచభూతాలు మరణించాయా ప్రాణశక్తి మరణించిందా ఏది మరణించింది ఘటం పగిలిపోయింది అన్నప్పుడు ఏవిటి పగిలిపోయింది మట్టి పగిలిపోయిందా ఏవిటి పగిలిపోయింది ఆకారమే లేకుండా పోయిందంతకారంలో ఉండే మసాలా అంటే రా మెటీరియల్ అంతా అక్కడే ఉంది ఆకారమే లేకుండా పోయి కాబట్టి పంచభూతాలు నశించలేదు ప్రాణం నశించలేదు ప్రాణశక్తి నశించలేదు ఇప్పుడు బల్బు పోయి బల్బు పగిలిపోయింది ఫ్యూజ్ అయిపోయింది బల్బు పోయిందన్నారు ఏమిటి పోయింది పైకి గాజు అలాగే ఉంది లోపల ఫిలమెంట్ వాళ్ళగే ఉంది ఎలక్ట్రిసిటీ ఏమీ ఇవ్వలేదు ఊళ్ళో వాళ్ళందరికీ ఎలక్ట్రిసిటీ ఉండనే ఉంది మరి ఏమిటి పోయింది అంటే ఒక విశిష్టమైన ఆకారము ఒక విశిష్టమైన క్రియ జరగటం లేదు విశిష్టమైన ఆకారం లేదు ఒక విశిష్టమైన క్రియ జరగటం కుండ పగిలిపోయిందన్నప్పుడు విశిష్టమైన ఆకారం లేదు నీళ్లు తెచ్చుకున్నటానే ఒక విశిష్టమైన క్రియ దానివల్ల జరగట్లేదు అలాగే ఈ మనిషి మరణించినాడు అంటే ఆకారం పోయింది ఇంకా మరణించేయంటే ఆకారం పోతుంది ఇప్పుడు కాబట్టి ఇంకో గంట తర్వాత పోతుంది దెన్ తర్వాత మాట్లాడడాలు కబుర్లు చెప్పడాలు ఈ క్రియలు ఉండవు అదర్వైజ్ పోయింది లేదు వచ్చింది కాబట్టి ఏదో నశించింది అని మీరు దుఃఖించడం అనవసరం ఈ మాట్లా కాదండి మాకు మాట్లాడడం అనే క్రియే కావాలి అంటే అది పోయిదే ఎందుకంటే అది ఆకారము కనుక అది ఎప్పటికైనా పోయిదే ఒకటి ముందు పోతుంది ఒకటి తర్వాత పోతుంది ఒక కొండ ముందు పొగులుతుంది మరొకొండ తర్వాత పొగులుతుంది మొత్తానికి ఎప్పుడైనా పగిలితే అప్పుడు కాబట్టి మూలతత్వంలో నాశనం లేదని తెలుసుకో ఎప్పటికైనా పోయి దాన్ని పోయిదంటే అర్థమేంటి అది లేదు అని అర్థం పోయి దాన్ని అదుగుపోయిందని దుఃఖించడం కంటే ఎప్పుడూ వినాశము లేనిది తెలుసుకో అవినాశితు తద్దిద్ది అవినాశము వినాశము వినాశము లేనిది ఎక్కడుంది ఆ సతి ఎక్కడుందండి సతి బంగారం ఎక్కడుంది బంగారపు షాపులో ఆభరణాల్లో బంగారం ఎక్కడుంది అంతటా ఉంది ఈ జగత్తులో ఉనికి ఎక్కడుంది అంతటా ఉంది ఏనా సర్వమిదం తతం ఏనా దేనిచేతనైతే ఇదం సర్వం ఈ జగత్తంతా తతం వ్యాప్తమై ఉన్నదో ఏ సత్తు చేత ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నదో ఇంకో చోట శ్రీకృష్ణుడు మాట చెప్పాడు మయా తతమిదం సర్వం అన్నాడు జగత్ అవ్యక్తమూర్తి సో ఈ సర్వము నా చేత వ్యాప్తమై ఉన్నది అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఏ తతం ఏ సత్తు చేతను ఇది వ్యాప్తమై ఉన్నదో అన్నాడు అంటే ఇప్పుడు మయా అంటే అర్థమేంటి దేవకీనందనుడు అనర్థమా లేక సత్ అనర్థమా సత్ అనర్థం సద్రూపుడుగా ఉండే ఆయన బోధిస్తున్నాడు కాని దేవకీనందనుడే బోధించట్లేదు దేవకీనందనుడు అయ్యాడనుకోండి రథం మీద కూర్చుని ఉన్నాడు సర్వం వ్యాపించి ఉన్నాడు అక్కడే ఉన్నాడుగా అర్జునుడి కనబడుతూనే ఉన్నాడు బట్టి బో దేవకీనందనుడుగా కాదు బోధ జ్ఞానిగా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ నాలెడ్జ్ బోధ ఉంటుంది కాని ఇప్పుడు ప్రొఫెసర్ గారు పాఠం చెప్తారా లేకపోతే ఫలానా అమ్మగారి పెనిమిటి పాఠం చెప్తారా ప్రొఫెసర్ గారు పాఠం చెప్తారా హీ హీ మేబీ ది ది హస్బెండ్ ఆఫ్ స లేడీ అది వేరే సంగతి కాబట్టి శ్రీకృష్ణుడు పరబ్రహ్మస్వరూపుడుగా ఉండి పాఠం చెప్తున్నాడు అంటారా లేక దేవకైనందు పాఠం చెప్తాడా పరబ్రహ్మస్వరూపుడుగా ఉండి పాఠం చెప్తున్నాడు ఎందుకంటే బ్రహ్మ విద్య కనుక ఇది ఇది శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సూ బ్రహ్మ కాబట్టి దీన్నే దీనికి సూత్రం ఒకటి ఉంది బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఒకటి ఉంది శాస్త్రదృష్ట్యా తూపదేశమదేవత్ అనే సూత్రం తూ అంటే తూ తెలుసు కదా మీకు తూ ఆన్ దిఅర్ హ్యాండ్ అంటే వ్యావర్తకం ఉపదేశం చేసేప్పుడు ఆ పెర్సనల్ స్టేటస్ లో ఉపదేశం చేయుడు అని తూ ఆ పెర్సనల్ స్టేటస్ ను వ్యావర్తనం చేస్తుంది శాస్త్ర దృష్ట్యా తు ఉపదేశ ఎక్కడ ఉపదేశం ఉన్నా గీత కానీ ఉపనిషత్తుల్లో కాని ఇప్పుడు యముడు ఉపదేశం చేసినప్పుడు యాజ్ యమా ఉపదేశించి యాజ్ మిస్టర్ యమా ఉపదేశం చేయడు తన స్వరూపమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని ఆ స్టాండ్ పాయింట్ నుంచి ఉపదేశం చేస్తాడు యాజ్ మిస్టర్ యమా ఉపదేశం చేయడు కాబట్టి శాస్త్రదృష్ట్యాతు ఉపదేశ శాస్త్రము నీ స్వరూపం పరబ్రహ్మని చెప్తోంది ఆ దృష్టికోణం నుంచే ఉపదేశం చేస్తాడు వామదేవవత్ వామదేవుడు అని లైక్ ఈవెన్ వామదేవ సో వామదేవుడు అని కథ ఉంది అంటే తల్లి గర్భంలో ఉండగానే వామదేవుడు జ్ఞానాన్ని పొందినాడు ఆయన తల్లి గర్భం కథ సో తల్లి గర్భం నుంచి చెప్పాడు ఏమని చెప్పాడంటే అహం అనురభవం సూర్యశ్చ అని ఆ సూర్యుడు నేనే అయి ఉన్నాను అని చెప్పాడు తల్లి గర్భంలో పిండరూపంగా ఉన్నవాడు బయట జగత్తులో ఎక్కడో అంతరిక్షంలో ఉన్న సూర్యుడు నేనే అయి ఉన్నాను అని ఎలా చెప్తాడు అంటే దేహాభిమానానికి అతీతంగా ఆ సద్రూపంగా నిలిచి ఆ మాటకిచ్చాడు సో ఆ శాస్త్రదృష్ట్యా ఉపదేశ వామదేవవత్ ఈ సూత్రం చాలా బ్రహ్మసూత్రాల గొప్ప సూత్రం అక్కడ శంకర భగవద్పా బాగా రాస్తారు నాకు బుక్ లేదు సో కనుక ఏన సర్వమిదం తతం అంటే దేని చేత ఏ సత్తు చేతనైతే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నదో ఆ సత్తే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే ఆ సత్ మయా తతమిదం సర్వం ఇంకో శ్రీకృష్ణుడు ఇంకో మాట అన్నాడు గీతలో ఉన్నాయి మీరు వెతుక్కుంటే దొరుకుతాయి త్వయా తతమిదం సర్వం అని చెప్పాడు నా చేత ఈ సర్వము వ్యాప్తమై ఉన్నదం కాకుండా నీ చేతను ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది అని కూడా చెప్పాడు నీచేతను ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది అంటే అర్థం ఆత్మ రూపుడు నీ చేత అని అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణుడితో వయాతం విశ్వమనంత రూప అని పదకొండో అధ్యాయంగా అనంతములైన రూపములు ఎన్నున్నాయో నీవే ఆ సద్రూపుడు నీ యొక్క రూపములే ఇవన్నీ కూడా ఇదే వాక్యాలను ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పాయి ఆత్మైవేదం సర్వం ఈ సర్వము ఆత్మయే బ్రహ్మైవేదం సర్వం ఈ సర్వము బ్రహ్మయే అహమే వేదం సర్వం ఈ సర్వము నేనే అని ఈ విధంగా ఆ సత్ సద్రూపంగా మీరు సర్వవ్యాపకులై వినాశము లేని వారై ఉన్నారు ఎందుకని సత్ ఎప్పుడూ అసత్ అయ్యి మాట లేదు ఆ మాట అస్య అవ్యయస్య వ్యయములేని అంటే వినాశము లేని లేకపోతే మార్పులు లేని అస ఈ సత్తునకు ఈ సత్ అనే తత్వానికి వినాశం వినాశమును కశ్చితు ఎవడైనను కర్తుంచేనుటకు నా అర్హత సమర్థుడు కాడు యమధర్మరాజు దేన్ని నశింపజేస్తాడు పంచభూతాలనా కాదు పంచభూతముల మూలంలో ఉండే సత్తున కాదు ప్రాణశక్తిన కాదు దేన్ని మధ్య సింపజేస్తారు ఒక ఆకారాన్ని డిస్టర్బ్ చేస్తాం ఎందుకు ఆకారాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అది ఆకారం కనుక ఆకారం అన్నది కాలం యొక్క ప్రభావం చేత మార్పులకి చేర్పులకి గురవుతూ ఉంటుంది ఇప్పుడు నుంచి ఒక్కలాగే ఉంటాడండి మార్పులు రావు అలాగంటే మార్పే కొంచెం పెద్ద లెవెల్లో వస్తే దానికి మరో పేరు పెడతాము మారణము అని పేరు పెడతాం పేరు పెట్టాం కాబట్టి అదేదో భయంకరమైంది ఏదో అయ్యి ఉంటుంది అని అనుకుని భయపడుతూ ఉంటాడు పేరు పెట్టదంతసేపు మీరు సేఫ్గా ఉంటారు పేరు పెట్టారంటే డ్రబుల్లో పెట్ట ఒక ఆయన కడుగులో బొట్లు వచ్చాడు డాక్టర్ దగ్గరికి పోయాడు అయా నా కడుగులో బొట్లు వస్తున్నాయి అని చెప్పాడు పూర్వకాలం ఫిజిషియన్స్ అయితే అలాగా ఏం పర్వాలేదులండి ఆయన మందు రాసిచ్చాడు ఆ మందు చేతి మందు రాసి ఇవ్వరు మందు పొట్లం కట్టించాడు వీడి ఒట్లో పోసుకున్నాడు వచ్చేసాడు తగ్గి ప్రారంధాన్ని బట్టి తగ్గినంత తగ్గే లేనంత లేదు అది వేరే సమస్య ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి కడుపులో కొట్లు వస్తున్నాయని చెప్పి వెళ్లారనుకోండి ఆయన ఇంతప్పుడు లాటిన్ పేరో గ్రీక్